నేను నూట ఇరవై ఆరు సంవత్సరాలు బ్రతుకుదామని మళ్ళీ అనుకున్నాను తర్వాత మళ్ళీ ఎందుకునే ఒక ఆలోచన చేసి కాదులే రెండు వందల సంవత్సరాలు బ్రతుకుదామో నిశ్చయించుకున్నాను అని చెప్పి ఆయన వెళ్స్ట్ నలభే ఎంత ఎంత గుండెలు తీసిన అంటే ఏమైనా చెప్పవచ్చారు లోకం ఏమైనా ఉంటుంది ఒకే వాళ్ళు జ్ఞానులు అన్నమాట అలా ఉంటారు జ్ఞానులు వాళ్ళు దేవలోకం నుంచి పాఠాలు ఉన్నకు వెళ్ళి భూలోకం మనం ఉభయ చేయడానికి వచ్చి అలా రెండు వందల రోజులు బతికి అలా జటలో పెట్టేసుకొని శూలం త్రిశూలం పెట్టుకుని అలా ఉంటారన్నమాట జ్ఞానం మరి అజ్ఞానులు ఎలా ఉంటాయి అజ్ఞానంలో మేము అజ్ఞానంలో మేము ఒక ప్యాంటు షర్టు వేసుకుంటాము టై కూడా కట్టుకుంటాం బూప్లో వేసుకుంటాం రాసింది రోజు పెట్టుకుంటాం పెళ్ళిళ్ళకి పేరంటాలకి తిరుగుతూ ఉంటాం ప్రభులకి వాటికి కూడా తిరుగుతూ ఉంటాం అప్పుడప్పుడు తిరుపతి వెళ్ళి దర్శనం చేసి వస్తాము అజ్ఞానంలో ఉండే అజ్ఞానం ఇలా ఉంటాం ఒక పేరుకి ఉంది ఈ రకమైన ధోరణి వచ్చేసింది ఈ శ్లోకం ఏమని చెప్తుందంటే జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏముండదు బాహ్యంలో తేడా ఏముండదు ఆంతరంలో అంతా తేడాయే కూడి గుమ్మిడికాయకి మంచి గుమ్మిడికాయకి బాష్యంలో తేడా ఏమీ ఉండదు మీకు తెలుసా మంచి గుమ్మిడికాయ ఎలా ఉంటుంది పచ్చగా గుండ్రంగా మెరిసిపోతే ఎంతో అందంగా చూడడానికి బాగుంటుంది అవునండి కూలి గుమ్మిడికాయ ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్గా అనే ఉంది ఒక్కసారి లోపలి చేస్తే మంచి గుమ్మిడికాయ సుగంధంతో అద్భుతంగా ఉంటుంది దాంట్లో గొంబలు మనం వాడుకోవచ్చు ఆ గుమ్మడికాయను కోసి మొక్కలు వేసి శాఖము చేర్చుకోవచ్చు భూములే కలపకుండా చేయవచ్చు కులి గుమ్మిడికాయలు మీరు ఓపెన్ చేస్తే అలా కత్తి నాటు పెట్టగానే అక్కడ ఎవరి నిలబడలేరు దుర్వాసం వచ్చేస్తుంది అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమంటారే ఓపెన్ చేయకు కాలు ఓపెన్ చేసిన చాలా మళ్ళీ కత్తి నాటు తీయొద్దు దాన్ని అలాగే యూరిగేటింగ్ తీసుకెళ్ళి పారస కర జ్ఞానికి అజ్ఞానికి తేడా అలా ఉంటుంది బాహ్యమునందు ఏ తేడా ఉండదు ఆంతరమునండి కోలిక ఏమి ఉండదు నథింగ్ కామన్ ఉండాలి ఎవ్రీథింగ్ కామన్ అవుతారు తర్వాత ప్రారంభ కర్మ ఇద్దరికీ సమానం ప్రారంభ ఇది కొంచెం తెలుసుకోదగ్గ శ్లోకం చాలా మంచి శ్లోకం అని నా అభిప్రాయం అంటే నేను ఎంత ఎంతవరకు దాన్ని చెప్పగలుగుతాను అన్నది దట్ ఈజ్ మై ఛాలెంజ్ కొంచెం మనస్సు పెట్టి తెలుసుకోదగ్గ శ్లోకం ప్రారంభ కర్మ జ్ఞానికి అజ్ఞానికి సమానంగానే ఉంటుంది దాంట్లో మార్పే ఉండదు కానీ ఆ ప్రారబ్ధ కర్మ అజ్ఞానిని క్రంగా తీసేస్తుంది జ్ఞానిని ఏమీ చేయలేదు జ్ఞానిని ఏమి చేయలేదు అతి తేడా జ్ఞానికి అజ్ఞానికి అన్యూక్త తేడా ఉంటుంది ప్రారంభ కర్మ అంశంలో రెండూ సమానం ఇప్పుడు చూడండి జ్ఞానికి రోగం వస్తుంది అజ్ఞానికి రోగం వస్తుంది జ్ఞానికి రాజు రోగం అని జ్ఞానికి అదేవిధంగా ఆయనకి రోగం వచ్చిందేమిటి అనుకోకూడదు జ్ఞానికి కూడా రోగం వస్తుంది కానీ జ్ఞాని రోగాన్ని నిర్వహించే తీరి చాలా విలక్షణంగా ఉంది అజ్ఞాని రోగంతో సతమతో తల్లకూడపోతాడు జ్ఞాని అలా నిర్భరంగా ఉండిపోతాడు ఎందుకంటే జ్ఞానికి నేను దేహము అనే జాప్ ఉంటుంది అజ్ఞానికి నేనే దేహము మనస్సు కూడా అంతే ఏమండి ప్రారంభ కర్మ అంటే ప్రారబ్ధ కర్మ ఫలము అర్థం అది రెండు రకాలుగా ఉంటుంది సుఖము దుఃఖము కేవండి అయితే జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏదో తెలుస్తున్నాండి ప్రారబ్ధ కర్మ యొక్క ఫలము ఎక్కడ ప్రకటమవుతుంది బయట ప్రకటము అంతే కదా డబ్బు పోయిందనుకోండి ప్రారబ్ధ కర్మ బాగుండదు డబ్బు వస్తే ప్రారబ్ధ కర్మ బాగుండేది కాబట్టి డబ్బు పోవడం అన్నా పోవడం అన్నా అవుతుంది కదా అది మీకు తెలుస్తుంది ఏమండి డబ్బు వస్తే మనస్సులో సుఖం కలుగుతుంది డబ్బు పోతే మనస్సులో దుఃఖం కలుగుతుంది కాబట్టి ప్రారబ్ధ కర్మ ఫలము మనస్సులో ప్రకటమవుతుంది బయట అది ఒక ఘటన రూపంగా ప్రకటమవుతుంది కాబట్టి ప్రారంభ కర్మ ఆపరేషన్ డైనమిక్స్ మీకు చెప్తున్నా ప్రారంభ కర్మ ఏ విధంగా ప్రకటమవుతుంది ముందు బయట ప్రకటమవుతుంది ఎలాగా మంచి చెడు దాని ఫలము దాని ప్రభావము మనస్సు ఉంటుంది ఎలాగా సుఖము దుఃఖము ఏమండి అజ్ఞానం ఏమిటో తెలుసినా ప్రకటమైన మంచి చెడు మనస్సులో సుఖ దుఃఖముల రూపముగా ప్రకటనయ్యి అజ్ఞాని వాటితో మమేకమై ఉంటాడు నేనే మనస్సులో సుఖమంటే నేనే సుఖిని మనస్సులో దుఃఖము అంటే నేనే జ్ఞానం ఎలా బయట ప్రకటమవుతాయి మంచి చెడు బయట ప్రకటమవుతాయి వాటి ప్రభావం మనస్సు మీద మనస్సుతోటి తాదాత్మ్యము కూడా ఉండదు కాబట్టి మనస్సు నిర్వికారంగా ఉంటుంది సుఖమో వికారమే దుఃఖమో వికారమే జ్ఞాని యొక్క మనస్సు అటు సుఖ వికారమును పొందదు అటు దుఃఖ వికారమును పొందదు నిర్వికారంగా ఉంటుంది ఆ మనస్సుతో నిర్వికారంగా ఉంటుంది అంటే ఐడెంటిఫికేషన్ లేదు కాబట్టి సుఖ అహం సుఖీ అహం దుఃఖీ అనే అనుభవము జ్ఞానికి ఉండదు చిన్న విజ్ఞానికి కాబట్టి యాజ్ఞవైక్యుల దగ్గర జనక మహారా మహారాజు ఇంకా కొంతమంది శిష్యులు కలిసి చదివించిన వాడు వేదాంతం యాజ్ఞవైక్య మహర్షులు ఒకరోజు మాట వనసి జనకుడు జ్ఞాని అన్నారు అంటే మిగతా శిష్యులందరికీ ఏమిటి నేను మొన్న రోజు చేశాను అది వచ్చింది కోపం వచ్చింది మిగతా వాళ్ళందరికీ కోపం వచ్చింది అది మహర్షికి తెలిసింది సరే వీళ్ళకి గుణపాఠం మనం నేర్పాలి అని వీళ్ళు పాఠం జరుగుతుండగా ఒక నౌకర్ వచ్చి మహారాజా మహర్షి విద్యార్థులు నివసించే భవంతి కాలిపోతోంది అని చెప్తాడు అప్పుడు మొత్తం అందరి విద్యార్థులు అది అర కిలోమీటర్ దూరంలో ఉంటుందర్వాత అందరి విద్యార్థులు లేచి పరుగులు పరుగులు పరుగులు వేలు వెళుకుతారు ఎందుకంటే వాళ్ళ పువ్వాలు పెట్టె బేడ సామాను అన్నీ కాలిపోతున్నాయి కదా జగతి మహారాజు అక్కడే కూర్చుని ఆయన సామానం అక్కడ అప్పుడు వాళ్ళ అక్కడే కాలిపోయిందనే విద్యాలే చెప్తాడు అలా చెప్పాడు మహర్షి కథ యొక్క స్థిరి తీసుకోండి అయితే మళ్ళీ కథ లేదు మీరు లాయర్ కృష్ణని వేయొద్దు కథ కదా అప్పుడు మళ్ళీ మహారాజుని అడుగుతారు మీరెందుకు పరిగెత్తారు అయితే కాదికొని దాన్ని మనమేం చేస్తాం మనం ఆపలేం కదా కాది పోలి మనమేం ఆపుతాం ఇంతటి నాది అన్నది ఏమన్నది జగత్తులో అని జనక మహారాజు సమాధానం చెప్తాడు అప్పుడు విద్యార్థులందరూ విని సిగ్గుపడతారు మనం గొప్పవాళ్ళం అనుకున్నాం జ్ఞాన ఆయన మాత్రమే ఈ కథ ఎందుకు చెప్తానంటే ప్రారంభ కర్మ అందరికీ సమానమే జ్ఞానికి వికారం ఉండదు అజ్ఞానికి వికారం ఉండదు రామకృష్ణ గర్వహంస ఆయనకి క్యాన్సర్ థ్రోట్ క్యాన్సర్ వచ్చింది ఆఖర్లా వస్తే ఆయన నవ్వుతూ ఆయన చుట్టూ ఉన్న భక్తులందరూ దుఃఖిస్తూ ఉన్నారు ఆయన నవ్వుతూ ఉండేవాళ్ళు ఒకసారి ఆయనకి ఆహారం తీసుకోవడానికి కూడా అవకాశం ఆ తోట వల్ల కష్టమైంది ఆయన అయినా నవ్వుతూనే ఉన్నారు అప్పుడే అవన్నీ మీకు తిండి కూడా లేదు అలా నవ్వుతున్నారు ఏమిటని నేను తినకపోతేనేమి మీరందరూ తింటున్నారుగా అంటే అర్థం మీ అందరూ రూపంగా నేనే భుభిస్తున్నాను అని ఈ లోకంలో ఎక్కడ ఎవరు భుజించినా నేనే భుజించినట్టు లెక్క సర్వాత్మ భావాన్ని ప్రకటించిన ఆయన ఆ క్యాన్సర్ తోటే పో ఏదో రకంగా పోవాలి ప్రతివాడు కూడా కానీ ఆ క్యాన్సర్ ఆయనకి దుఃఖాన్ని కలిగించలేదు లోకంలో క్యాన్సర్ వచ్చిన చాలా మంది ఉంటారు వాళ్ళు దుఃఖాన్ని పొందుతారు అది క్యాన్సర్ అంటే దుఃఖహేతువే కదా అది క్యాన్సర్ ఒకటే అయినా దానివల్ల జ్ఞాని యొక్క దుఃఖము అజ్ఞాని యొక్క దుఃఖము వేరు వేరుగా ఉంటాయి తెలో దృష్టాంతం ఓకే సో కాబట్టి జ్ఞాని అంటే అర్థం ఏంటంటే అసలు మీకు దుఃఖం ఎందుకు దుఃఖం సంగతి చూడండి దుఃఖం ఎందుకు దుఃఖం ఎందుకు కలుగుతుందో తెలిసినా స్వరూపము తెలియకపోవట చేత దుఃఖము కలుగుతుంది ఈ మాట మీరు ఎవరికి చెప్ ఎవరికి చెప్పాలి ఎవరికి ఎవరికి పుట్టిన బిడ్డగా వ్యక్తి వికీరుస్తుందన్నట్టు ఉంటుంది సమాజం ఈ మాట మీరు ఎవరికి చెప్తారు లోకంలో ఎవరైనా అడిగి అడగండి దుఃఖం ఎందుకలుగుతూ ఉందని అడగండి క్లాసికల్ మొదలెల్లా దాటకుండా సిండ్రోమ్ అవుతుంది దాటకుండా దుఃఖపడుతూ ఉంటుంది ఎందుకు దుఃఖపడుతున్నావమ్మా అంటే మా అత్తయారు మూలంలో దుఃఖపడుతున్నామండి అత్తగారు దుఃఖపడుతూ ఉంటుంది ఎందుకు దుఃఖపడుతున్నారా అంటే మా కోడల మూలంగా దుఃఖపడుతున్నాను ఆవిడ తండ్రి దుఃఖిస్తాడు కొడుకు మూలంగా దుఃఖిస్తున్నానని అనుకుంటాడు కొడుకు దుఃఖిస్తాడు నా తండ్రి మూలంగా నేను దుఃఖించానని వాడు అనుకుంటాడు భార్య దుఃఖిస్తుంది భర్త కారణం అనుకుంటుంది భర్త దుఃఖిస్తూ ఉంటాడు కారణం అనుకుంటాడు ఇంకో కొంతమంది ఉన్నారు వాళ్ళు దుఃఖిస్తూ ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు అందరూ దుఃఖిస్తూ ఉంటారు ఎందువల్ల బీజేపీ కారణంగా దుఃఖిస్తూ ఉంటారు వాళ్ళ దుఃఖానికి కారణం బీజేపీ అంటారు ఇంకా ఇంకా మీరు అటు కేసు ఇంకొక ఇంకొక వర్గము కలదు చాలా పవర్ఫుల్ వర్గం మీరు అటు కేసు వెళ్ళారనుకోండి వాళ్ళ దుఃఖం అనేది తగ్గి చూస్తున్నారు పైన ఏమంటాయి గ్రహములు నక్షత్రములు దేవుళ్ళు అంటారు పైన వీళ్ళు ఎలా స్థితులు చూసావు రాయలు రాశాడు అలాగా రాయల చూసా ఓ రాశాడే అనుకున్నా వీళ్ళు ఎలాగ దేవుళ్ళు నిర్మాణం మనందరం నేల మీద ఉన్నట్టుగానే మనందరం పెళ్ళిళ్ళు జటాకులు పిల్ల కూర్చుంటూ సతమతమవుతున్నట్టుగానే దేవుళ్ళందరూ కూడా చెల్లెళ్ళు చూసుకుని చెల్లలతోటి వాళ్ళతో వాళ్ళు సతమతం అవుతూ ఉంటారు మనందరం మనలో మనం కొట్లాడుకుంటున్నట్టుగానే దేవుళ్ళందరూ కూడా వాళ్ళలో వాళ్ళు ఉంటారు మనందరం బర్త్డే పార్టీలు తీసుకున్నట్టుగానే దేవుళ్ళందరూ కూడా బర్త్డే పార్టీలు అని అలా తయారు చేసి పెట్టారు కాబట్టి ఆ దేవుళ్ళు మన దుఃఖానికి కారణం ఆ నక్షత్రములు మన దుఃఖానికి కారణం ఆ గ్రహములు మన దుఃఖానికి కారణం ఎవరికి పుట్టిన బిడ్డరా అన్నట్టు ఈ మొత్తం ఒక అజ్ఞానమే అజ్ఞానం మీ దుఃఖానికి కారణం ఏమిటో తెలిసినా మీ అజ్ఞానమే మీ దుఃఖముందుకు కారణం మీ స్వరూపం నీకు తెలియకపోత చేతనే మీరు దుఃఖపడుతున్నా చిన్న ట్వీకింగ్ అంటాం చిన్న మార్పులు వస్తే దుఃఖం పోతుంది నేను అమ్మాయికి సలహా ఇస్తాను అమ్మాయి నా దగ్గర కూర్చొని వెలవలే వేడ్చింది పాపం మా తర్వాత నేను పడలేకపోతున్నాను యథార్థం కూడా అప్పుడు నేను ఆ అమ్మాయితో సలహా ఇస్తాను నువ్వు కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నా ఉన్నాను నేను ఎక్స్పెరిమెంటే చెప్పాను నీకు సొల్యూషన్ నా దగ్గర లేదు నువ్వే కనుక్కోవాలి సొల్యూషన్ ఎక్స్పెరిమెంట్ చేసి సొల్యూషన్ తెచ్చుకోవాలి ఆయనతో చెప్పండి ఆమె అత్తగారు కాదు మరి ఎవరండి అమ్మగారు అత్తా తీసి మాపిట్టు కాదండి పండించాలి మాట ఇచ్చి మార్పు ఎక్స్పెరిమెంట్ వన్ వీక్ ఎక్స్పెరిమెంట్ వన్ వీక్ అత్తగారు కాదు అమ్మగారు యు స్పీక్ అమ్మగారు నేను ఏమని చెప్పానంటే లెగల్లి ఇంటలెక్చువల్లీ అండ్ ఇమోషనల్లీ యూషుడ్ చేంజ్ చేసేస్తాం వెర్బల్లి ఆమె అమ్మా అంటూ ఉండు అత్తానద్దు ఇంటలెక్చువల్లీ తల్లికి ఒక ఈమె తల్లి కాదు అందరూ తల్లిలే ఇంటలెక్చువల్ సర్వాత్మభావం ఇంటలెక్చువల్ ఇమోషనల్ చిక్ మై మాట్లాడా అని ఒకటి రెండు సార్లు మేము మర్చి చెప్పుకో అమ్మాయి ఇది ఫస్ట్ ఫస్ట్ సెకండ్ అన్నిటికీ చిరునవే సమాధానము అన్నిటికీ ఆదే సాధిస్తుంది ఏదో పొందమాట ఉంటుంది అన్నిటికీ మంచిది మాట్లాడినా చిరునవే చెడుగా మాట్లాడినా చిరునవే వన్ వీక్ వన్ వీక్ తర్వాత అమ్మాయి నాతో చెప్పింది సమస్య పరిష్కారం అయితే సమస్య పరిష్కారం అయిపోయింది ఆ అత్తగారు రెండు లేదని కంప్లైంట్ చేశారట ఏమని చెప్పి ఏది ఏమన్నా కూడా కోప్పటి చిరుమై అవుతుంది ఎక్కడ ప్రారంభం ఉన్నాయో కంప్లైంట్ చేసింది ఇది తిట్టినా చిరుమే బాగున్న మా కాఫమా అంటే ఏది ఇలాగబిట్టే జీవులు ఉన్నా కూడా చిరుమవుతుందండి దీనితో ఎలా నాకు అర్థం కావట్లేదు అని ఆమె కంప్లైంట్ చేసింది తవలకి కొడుక్కి నెల పెరుగుతున్నాం ఈ అమ్మాయితో నేను లేవలేకపోతున్నాను తిట్టినా కూడా చూడమండే అని కంప్లైంట్ చేసింది రెండో రోజున ఏడు రోజులు అయ్యేప్పటికీ ఎదుటి జరిగిపో సుఖ దుఃఖాలు ఎలా ఉంటాయి మీ లోపల యొక్క స్వీక్ లేకపోతే మైనర్ చే అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి మార్పు తీసుకురావాలి మీ స్వరూపం మీకు తెలుసుకోవాలి చూడండి జీవిలు ఎక్కడి నుంచో వచ్చారు ఎక్కడికో పోతారు అదర్శనా ఆపతిత పునశ్చాదర్శన గత జూలు ఎక్కడి నుంచో వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు అన్నాడు శ్రీకృష్ణుడు అదర్శనా అజ్ఞాన ఎక్కడి నుంచి వచ్చేదో నాకు ఎక్కడికి పోతారో కూడా నేను ఖచ్చితంగా చెప్పలేదు శ్రీకృష్ణుడు వెళ్తున్నాడు ఆ మాట పునశ్చాదర్శనంగత ఈ మధ్యలో అహం పితాత్మం పుత్ర చెప్పాడు ఏంటి ఈ పితాపుత్ర ఇవన్నీ ఏంటి మనమే కల్పితములు కాదు తన స్వరూపం తెలుసుకోలేకపోవడం చేత తనపై తాను ఆరోపించుకున్న ఈ నామరూపముల కారణంగా వీడు దుఃఖపడుతూ అంతకంటే దుఃఖానికి చేతివే లేదు అంతే కాబట్టి ప్రారంభ కర్మ జ్ఞానికి అజ్ఞానికి సమానంగా ఉంటుంది దీంట్లో రహస్యం చెప్తా అనండి ఈ స్టేట్ ఎవర్ గోస్ రాంగ్ పరజ్ఞాని జ్ఞానికి ఇది ఎలా అవ్వకూడదు కానీ అయ్యింది అనే పరిస్థితి జ్ఞానికి ఉండదు అంచానికి దుఃఖం ఉండదు అజ్ఞానికి ఇది ఎలా అవ్వకూడదు కానీ అయింది దుఃఖము ఇది ఎలా అవ్వాలి కా అయింది సుఖము సుఖం అంటే దాని అర్థం ఏంటో తెలుసుకోండి మీరు జీవితాన్ని ముందే ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుని జీవితాన్ని జీవిస్తున్నారు జీవితం ఇలా ఉండాలి అని ముందే బ్లూ ప్రింట్ తయారు చేసుకుని జీవిస్తున్నారన్న మాట ఆ బ్లూ ప్రింట్ లో ఉన్నట్టుగా బయట రాలేదనుకోండి దుఃఖము బ్లూ ప్రింట్ లో ఉన్నట్టుగా వస్తే సుఖము మన బ్లూ ప్రింట్ కరెక్ట్ గా అలాగే అమలు కావాలి చేయాలి దేవతలను కొట్టుకోవాలి గ్రహాలను కొట్టుకోవాలి నక్షత్రాలను పట్టుకోవాలి సరిపడదు రాజకీయ నాయకులను కొట్టుకోవాలి ధనవంతులను పట్టుకోవాలి అధికారులను పట్టుకోవాలి ఏదో సాంగతి చెప్పినట్టుగా అవసరం అయితే ఎవరి పట్టుకోవాలి ఎందుకని ఈ బ్లూ ప్రింట్ ఎలా ఉందో అలాగే బయట రావాలి సపోజ్ చూస్తే నాకు బ్లూ ప్రింట్ లేదు నో బ్లూ ప్రింట్ లైఫ్ ఎలా వస్తే అలా జీవిస్తాను అని నేను అన్నాడనుకోండి మీకు సుఖ దుఃఖాలు ఉండవు అలా ఎప్పుడైనా ఆలోచించారా సపోజ్ రేపు ఫలానా విధంగా ఉంటుంది అని మీకు ఇవాళ తెలుస్తుందనుకోండి జీవితంలో రుచి ఏమైనా నిగులు ఉంటుందా ఏమైనా ఒక లైఫ్ అంటారు ఒక జీవ కళ ఏమైనా ఉంటుందా మీరు పెద్దల్లో లేవగానే దినఫలం చూసేసుకుని సరిగ్గా అలాగే ఆ రోగంతా అయింది అనుకోండి ఆ రోగు ఎలా ఉంటుంది దాంట్లో జీవకళం ఉండదు ఒక శవం బతికినట్టుగా ఉంటుంది తర్వాత ఇంకొక అంటే మరి ఇవన్నీ ఎవరికి చెప్పాలి వివేకవంతులకి చెప్పగలం తప్ప సామాన్యంగా చెప్పని చెప్పడం కష్టం అవుతుంది ఇట్ బికమింగ్ మోర్ అండ్ మోర్ డిఫికల్ట్ టు సమ్ రియల్ థింగ్ ఇట్ ఈ బికాస్ వెరీ సో మచ్ రెసిస్టెంట్ పీపుల్ దెన్ రీజన్ విత్ రెసిస్టెంట్ ఎవరిలో చదువుకున్న వాళ్ళు ఆఖరికి సన్యాసులు కూడా వేదాంతాన్ని శంకర భగవత్పాదులు ఇతన శక్తులు ఆచ్యాత్ములు చెప్పిన విధంగా యథాతథంగా గణలేని స్థితికి చేరుకున్నారు ఎందుకంటే జీవితంలో అజ్ఞానం బాగా ప్రవేశించేసి వాల్యూ సిస్టమ్స్ చాలా పాడైపోయిన కారణంగా సమచ్చ రెసిస్టెన్స్ సమచ్చ రెసిస్టెన్స్ నేను చెప్తూ ఉంటాను రెసిస్టెన్స్తో వెనకంరా మీకు ఏమైనా విన ఉత్సాహం ఉంటే ఓపెన్ మైండ్తో వినండి మిమ్మల్ని వినమని ఎవడు ప్రార్థన ప్రార్ ప్రాధాన్యపడట్లేదు ప్రార్థన చేయట్లేదు బలవంతం చేయట్లేదు ఇట్ ఈజ్ ఓపెన్ మీకు నచ్చలే కనుకో ఈ డిస్క్రిస్ ఇట్ ఈ ఎగ్జామిన్ ఒక పాయింట్ నేను చెప్పాను ఈ ఎగ్జామిట్ ఈ ఫైండ్ ఇట్ ఇస్ ఫ్రాడ్ డిస్క్రెస్ ఇట్ ఈ ఫైండ్ ఇట్ ఈస్ మీనింగ్ ఫుల్ యాక్సెప్ట్ ఎట్ ఆర్ అట్లీస్ట్ కన్సిడర్ ఇట్ థింక్ అబౌట్ ఇట్ ఇంత మాత్రం కూడా చేయలేను మేము అనుకున్నదో నేను చెప్పాలి అదేం చదువుది అలా ఉంటుందండి చదువు నేను మీకు ఒక దృష్టాంతం చెప్తా మీకు కోరిక పుట్టిందనుకోండి కోరిక పుడితే ఆ కోరిక తీరుంది మీరు కోరిక పురుకలు అనిపిస్తారు కోరికను తీర్చుకోవడానికి కర్మలు చేస్తారు కామా కర్మ దానికోసం కర్మలు చేస్తారు కర్మ అంటే లౌకిక కర్మ కావచ్చు లేకపోతే వైదిక కర్మ కావచ్చు కర్మలు చేస్తారు కోరిక తీరింది అంటే మీరు దేవుని కోరుకున్నారో అది లభించింది అప్పుడు తిర కోరిక తీరిన తర్వాత ఎలా ఉంటుంది ఏమీ స్ ఉంటుంది ఏమీ ఉండదు ఏమీ ఉత్సాహం ఉండదు ఒక ఆ జీవ జీవ జీవ జీవంతముగా ఉండదు లైవ్లీగా ఉంటారు పోతుంది జీవంతము అది ఏమి ఉండదు అండ్ మామూలుగానే ఉంటుంది ఎందుకని మీరు కోరుకున్నది మీరు నాకు కావాలి డైమన్ కావాలి డైమండ్ రూమ్ డైమన్ రూమ్ వచ్చింది అనుకోండి పెట్టుకుంటారు అంటే అచేతనే పిల్లలకి ఈ అమ్మాయికి వీరికి పెళ్ళి మేము పెద్ద తర్వాత పెళ్ళి చేస్తామని ముందే నిర్ణయం చేసి ఇస్తారు ఏదో నేను మామను నేను వస్తాను నేను మామూలు కొడతాను అని ముందే ఇంకా వాళ్ళకి రెండో వేలవి మూడో అలా పెరిగినప్పుడు కూడా వాళ్ళు అదే పెరుగుతారు నేను కుటుంబాన్ని పెరుగుతాను వాళ్ళు కూడా ఆ పెళ్లి ఇష్టం అనేది కానీ మేము ఆటలాడుకునేది కూడా ఈ అమ్మాయిలు వాడు పెళ్ళతాడు అని మాకు ముందే తెలిసింది తర్వాత అధికారాలకి వాళ్ళ పెళ్ళై ఉంది వాళ్ళు పెళ్ళైన తర్వాత కూడా పెళ్లి కథ ముందు ఎలా ఉంటారు పెళ్ళైన ఆ పెండి ఏ పస పచ్చి ఎలా ఉండదు గొప్ప గొప్పగా ఉంటుంది తెలుసు లైవ్లీ ఛాలెంజ్ ఉండదు అకాంప్లిష్మెంట్ ఏ ఉండదు నూటనత్వం ఏ ఉండదు అలా కాకుండా నాకు ఏ కోరిక లేదు నిర్వికారులుగా ఉన్నాను నాకు ఫలానా కోరిక అనేది లేదు నిర్వికారులుగా ఉన్నాను ఎవరో తీసుకొచ్చి ఏదో పెట్టారు అక్కడ దెని ఇజ్ ఏ లైవ్లీనెస్ అనేట్ కాబట్టి నేను విత్తరమైన మీరు కోరికను కోరుకుని కోరికను తీర్చుకోవడం అంత తెలివి తక్కువ ఆ మార్గము అంత తెలివి అదే దానికి పర్యాయం ఏదో తెలుసు ఆల్టర్నేటివ్ కోరిక లేకుండా దీవిస్తూ ఏది లభిస్తే దానిని యాక్సెప్ట్ చేయటం దట్ ఈస్ ద్రేల దట్ ఈస్ ద ఛాలెంజ్ దట్ ఈస్ లైఫ్ కోరికలను కోరుతున్నారు తీర్చుకున్నారు అంటే దట్ ఇస్ వెల్ నో లైఫ్ ఎన్ ఇట్ ఇట్ ఈజ్ డెడ్ గుడ్ ఈ దృష్టి ఉందా సమాజంలో సమాజంలో వాంగ్ మెసేజ్ ఎంత లోతుగా వెళ్ళిపోయిందో చూడండి కాబట్టి జ్ఞానికి కోరికలు ఉండడం ఏది జ్ఞానం ఎందుకు వస్తే దట్ సెల్ఫ్ ఈజ్ జాయ్ దాంట్లో ఒక సౌందర్యం ఉంటుంది ఒక సంతోషం ఉంటుంది నేను మామిడి పండు అని అనుకోలేదు ఎవరో తీసుకొచ్చి మామిడి పండు పెట్టాడు అది ఎంత మధురంగా ఉండదు ఆ మాధుర్యము మేము మాకు ఫలానా మామిడి పండు అంటే ఇష్టం అందుకే తన మొక్కలు అక్కడ పంట వచ్చింది అయితే మొగ్గ పెట్టుకున్నాము తిన్నాము ఉన్న వరకు ప్లాన్ చేసి జీవితాన్ని నడిపించి అనుకున్నది పైగా ఆ ప్లాన్లన్నీ భగ్నం అయిపోతుంటే కూర్చొని ఏడవడమే ఉంటుంది చూడండి పీపుల్ హూ ప్లాన్ లైవ్ దోన్లో హౌ టు లీడ్ లైఫ్ పీపుల్ హూ లీడ్ లైఫ్ విత్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ ది ప్రజెంట్ మూమెంట్ నో లీవ్ దే నో లీవ్ కాబట్టి జ్ఞానికి అజ్ఞానికి చాలా తేడా ఉంటుంది జీవితంలోనే జీవితాన్ని నడిపించుకునే తీరుతెన్నులు ప్రారంభ కర్మ తీసుకొచ్చేటువంటి సుఖ దుఃఖాలు వాటిని ఎదుర్కొనే తీరుతన్నులు అన్నింటిలోనూ కూడా జ్ఞానికి అర్యానికి చాలా తేడా ఉంటుంది జ్ఞానికి అసలు ఎదేమో భవతి తదేమో మంగళాయ అన్నట్టుగా జ్ఞానం రైల్వే స్టేషన్కి వెళ్ళాడనుకోండి రైలు క్యాన్సిల్ అయిందంటే నిలబడికి లేచకు వస్తుంది అజ్ఞానం రైల్వే స్టేషన్కి వెళ్ళాడనుకోండి రైలు లేట్ అయిందంటే దుఃఖిస్తాడు క్యాన్సిల్ అయిందంటే మరింత దుఃఖిస్తాడు ఓకే ఏదో దృష్టాంతం చెప్పాలి కాబట్టి చెప్పాలి సో దుఃఖములకు మూలము లేని ఆత్మస్వరూపము తెలియకుండా దుఃఖములకు మూలము జ్ఞాని దుఃఖాన్ని రెసిష్టి చేయడు అంచేతనే జ్ఞాని దగ్గర దుఃఖము నిలబడాలి నిలవలేడు దుఃఖము జ్ఞాని దగ్గర నిలవలేదు వీళ్ళు రెసిష్టి చేయడు రెసిష్టి చేయడు ఇప్పుడు వర్షం వస్తువులు తెలుసుకుంటున్నాడని దుఃఖం పడుపుతున్నాడు అనుకోండి అజ్ఞాని తరిసలు కూడా బానే ఉంది లెటైట్ అన్నవాడి వాడి దగ్గర దుఃఖం నిలబడదు ఏదో దృష్టాంతం జ్ఞాని దగ్గర దుఃఖం ఎంతోసేపు నిలబడదు ఏదైనా తాత్కాలికంగా కొద్దిపాటి దుఃఖాన్ని కలిగించినా అది ఎక్కువసేపు నిలబడదు ఎందుకని కొద్దిపాటి రెసిస్టెన్స్ వల్ల కొద్దిపాటు దుఃఖం కలిగినా ఆ రెసిస్టెన్స్ వెంటనే తొలగిపోతుంది కనుక జ్ఞానం యొక్క మహిమ చేత రెసిస్టెన్స్ తొలిపోతుంది కనుక దుఃఖము ఉండదు అర్థమైందండి కాబట్టి అజ్ఞాని దిగర దుఃఖం అన్నది నువ్వు విడిచిపోతుంది జనులు ఏనాడైతే ఈ కఠోరమైన సత్యాన్ని గుర్తిస్తారో లేదనగా దుఃఖములకు కారణము నా దుఃఖములకు కారణము ఒకే ఒక కారణము అనేక కారణాలలో ఒకటి కాదు నా దుఃఖములకు ఒకే ఒక కారణము నా స్వరూపము నాకు తెలియకుంటయే అని ఏనాడైతే గుర్తిస్తారో అప్పుడు ఏమవుతుందో తెలుసునండి దుఃఖము ఆత్మజ్ఞానములకు కపాటములను తెరిచి పెడుతుంది దుఃఖం వచ్చినప్పుడల్లా వాడు ఆత్మస్వరూపంలోకి వెళ్ళిపోతాడు దుఃఖము అది మోక్ష ద్వారం అయిపోతుంది అలా మౌనంగా కథలోకి చెప్తారు పరీక్షిత్తు నువ్వు ఏడు రోజులు బతుకుతావు అని చెప్పారు చెప్పగానే అది దుఃఖమేగా ఏ రోజుల్లో చచ్చిపోతావు అంటే దుఃఖమేగా ఈ రోజుల్లో క్యాన్సర్ వచ్చినప్పుడు నువ్వు ఆరు మాసాల్లో చచ్చిపోతా ఉంటే ఆరు మాసాలు దుఃఖిస్తూ బతుకుతూ ఏడు రోజుల్లో పోతామని చెప్పారు ఆయనకి అంటే ఆయన ఏం చేశాడు అలాగా ఏడు రోజుల్లో పోతానా నేను అని ఏడు రోజుల్లో ఆత్మస్వరూప విచారం చేసి సుఖంగా త్యాగం చేశాడు దేహ త్యాగం చేశాడు సుఖంగా తర్వాత ఆ కథలో ఇంకా ఏడు రోజులు బతుకుంటాను అనే హామీ పరిక్షిప్తికి తప్ప ఆ సృష్టిలో ఆనాడు ఉన్న వాళ్ళలో మరే వాళ్ళకి లేదు ఆయన దుఃఖపడలేదు కొడుకుని దిరికి రాజ్యాన్ని అంటే మౌనారిటీస్ తల్లి రాజ్యాన్ని పట్టాభిషిక్తిని చేసేసాడు భార్యని కొడుకు అప్పు చెప్పాడు మీ తల్లిదానన్నా కాపాడుకో ఆవిడ మహారాణి లోపే లేదు నేను వెళ్ళొస్తాను అని కడుమ భూజాన్ని చూసుకుని వీసిన పడ్డాడు నదీ తీరాన్ని పోయి కూర్చున్నాడు ఎవరో మహర్షులు వచ్చారు నాకు ఆత్మస్వరూప జ్ఞానం కావాలి అన్నాడు చెప్పగలవాడు సుఖ మహర్షి ఒక్కడే ఆయన వచ్చాడు ఈయన వెళ్ళా ఆయన కాలు కొట్టుకున్నాడు చెప్పాడు ఖట్మాంగుడే ఇంకో కథ అతడు దాంట్లోనే ఆయన ఇంద్రాది దేవతలకి గొప్ప సహాయం చేశాడు రాక్షసులను జోడించి అప్పుడు వాళ్ళు అన్నారు నేను చూస్తే మాకు జాధిస్తున్నాయా మా మహోమకారం చేశావు కానీ నీకు చెప్పాలంటే మనం చెప్పట్లేదు ఏదో వేకండి అన్నాడు నువ్వు సరిగ్గా నలభై అని చెప్పాడు అంటే ఆయన నాకు కోరికి వేతండి ఏంటంటే నన్ను వెంటనే ఒక్క నిమిషం లోపల భూమండలంలో భూమిలోకంలో పడేయన్నాడు వాళ్ళు పడేశాను ఆ నలభై నిమిష నలభై ఐదు ఆయన ఆత్మస్వరూప నిష్ఠిలో ఉన్న మోక్షాన్ని పొందాడు కాబట్టి అది దుఃఖం కాలేదు ఆయనకి అది మోక్ష ద్వారమైనది మీకు దుఃఖానుభవానికి వస్తే తప్పు కాదు ప్రారంభ సమాధానంగా దుఃఖానుభవానికి వస్తుంది తప్పు కాదు అది వెంటనే ఈ దుఃఖము నాకు ఆత్మస్వరూపము తెలువని కారణముగా అనుభవములకు వస్తోంది అని మీరు మీకు మీరు వెంటనే దుఃఖము అనుభవానికి రావడం మానేస్తుంది వీరు మీ స్వరూపాన్ని తెలుసుకుని కృతప్రార్థులైపోతారు కాబట్టి సుఖము మనకి జ్ఞానాన్ని ఇవ్వలేదు దుఃఖమే జ్ఞానాన్ని ఇవ్వగలుగుతుంది ఏదైతే మహాత్ముడు దుఃఖాన్ని స్వాగతిస్తారు సంతమే వికట శశ్వత సంతమే వికట అని అంటుంది కుంతి దేవుడు అంటున్నాయి శ్రీకృష్ణుడి తోటి నా అనుభవం ఎలా ఉందంటే కష్టం వచ్చినట్ల కృష్ణుడు కనపడుతున్నాడు నాకు సుఖంగా ఉన్నప్పుడు కృష్ణుడు కనబడేయటం లేదు కాబట్టి నాకు వారానికో పది రోజులకో ఒకసారి కష్టం వస్తూ కృష్ణుడు కనపడుతూ ఉంటాడు కనుక నాకు కష్టాలే కావాలి సంతులే వికడ శశ్వ తత్ర జగద్ గురువు ఏనమే యేనమే భవత ఏనమే దర్శనం తల అపువల్ భవదర్శనం అని వస్తుంది భాగవతంలో శ్లోకం కాబట్టి జ్ఞానులకు అజ్ఞానులకు చాలా పెద్ద తేడా ఉంటుంది గమనించగలరు శ్లోకం జ్ఞానినో జ్ఞానినశ్చా సమే ప్రారంభకర్మీ ప్రత్యే జ్ఞానినోధైరీ వ్యూహత్తుధైర్య జ్ఞానిన అజ్ఞానిన చో ప్రారబ్ధకర్మే నా క్లేశ జ్ఞానినైర క్లిష్యతి అధైర్య అత్రం జ్ఞానిన జ్ఞానికీ అజ్ఞానినశ్చాని కూడా ప్రారబ్ధకర్మే ఆయా ప్రారంభకర్మలు అది వివచనం జ్ఞాని ప్రారంభకర్మ అజ్ఞాని ప్రారంభ రెండు సమే సమానము అది వివచనమే సమం సమే సమాని జ్ఞానిన జ్ఞానికి ధైర్యాత్ ఆత్మానాత్మవివేకము వలన దుఃఖము నా ఉండదు చూడండి ధైర్యము అంటే ముందు ధైర్యం కాదండి ముందు ఎవరు రావాలో నన్ను ఏం చేస్తారా అని అవజీయుగంలో అర్చుంటాం అది కాదు ధైర్యం అంటే అది ధైర్యం కాదు రౌడీయుగమో ధైర్యం అంటే వివేకము ఆత్మ అనాత్మ వివేకము సుఖముఖే సమయం ధైర్యం సమదు సుఖం ధీరం అమృత ధీర సమదు సుఖం ధీరం అమృతత్వాయ కల్పతే గీత రెండోధ్యాయంలో యిలం వ్యథయంతేతే పురుషం పురుషర్ష సమద్ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే అది శ్లోకం అది ధీమిది అంటే ధీరుల మను అంటే సమదుఃఖ సుఖుడు డెఫినేషను గీత డిక్షనరీ వంటి ధీరా అంటే ఏంటి సమదు సుఖుడు సుఖదుఖములు సమానముగా కలవాడు నిర్వికారుడు ఎందుకంటే ఆత్మానాత్మ వివేకం వల్ల కాబట్టి భైద్యం అంటే వివేకం వేదాంత గ్రంథం కదా మూఢ అజ్ఞాని అధైల్యత ఆత్మానాత్మ వివేకము లేనందు దుఃఖపొడుము మళ్ళీ చెప్తాం అత్ర ఈ లోకమునందు జ్ఞానిన జ్ఞానికీ అజ్ఞానినశ్చాని కూడా ప్రారంభకర్మని ప్రారంభకర్మలు సమయ సమానములు జ్ఞానిన జ్ఞానికే ధైర్యాత్మవి క్లేశ దుఃఖము నా ఉండదు మూఢ ఆత్మానా క్లిషితి దుఃఖపరు జ్ఞానినో జ్ఞానినశ్చా సమేత్రారధకర్మణి నేషో జ్ఞానినోధైర దోహక్లుష్యైర్య సాక్షాత్కృత ఠీప అనుపర్య బాధిత కామాయ శరీరమనుసంజరే మొట్టమొదటి ప్రారంభం శ్లోకం నుండి మళ్ళీ అక్కడికే వచ్చాం ప్రారంభ శ్లోకం లేదా ఆత్మ రెండో భాగం అదే ఆత్మాను చేజానీయ వేయమస్ పురుష తిరిచని కష్టకామాయ శరీరం అనుసరించలే అక్కడికి వచ్చాం దీన్ని బుధవారం నాడు దీన్ని సెటిల్ చేద్దాం రేపు మంగళవారం బులవారంలో క్లాసు కాలద్దు శిష్యే ఓం